జు జగమవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం దెవ్వడు అనాది మధ్యలయుందు వాడెవ్వడు సర్వమూతానైన వాడెవ్వడు ఆత్మభౌశ్వరుని శరణువేడగన్ జు జగము లోపల ఇన్ని ఆలోచనలు ఉదయం నుంచి సాయంత్రం ఎవరి వల్ల నా వల్ల ఎవ్వని లోపల నుండి లోపలే కదండి ఇదంతా ఏం కూర్చుని చూస్తే మొత్తం అంతా లోపల మొత్తం ప్రపంచం అంతా లోపలంది లీనమై మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది నాలోనే పడిపోతుంది ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు ఈ ఆలోచనలన్నీ పుడుతున్నాయి పడిపోతున్నాయి వీటన్నిటికీ పరమేశ్వరుడు ఎవ్వడు నేను మూల కారణం వెవ్వడు నేను అనాది మధ్యలయుండు వాడెవ్వడు ఈ ఆలోచన పుట్టక ముందు నేనున్నాను అందుకే నాకు ఒక ఆలోచన వచ్చిందండి అని అంటాం అంటే ఆలోచన రాగానే నేను పుట్టాననే కాదు నేను ఉంటూనే ఉంటాను నా ఉనికి పడిపోదు కానీ ఆలోచన వస్తుంది అది పుడుతుంది దాన్ని చూస్తాను అది మళ్ళీ రిజాల్వ్ ఇంకో ఆలోచన పుడుతుంది అది లేస్తుంది పడిపోతుంది కానీ నేను లేవడం పడిపోవడం అంటూ ఉండదు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలై ఉండేవాడెవ్వడు ఒక ఆలోచన పుడుతుంది అది సస్టైన్ అవుతుంది పడిపోతుంది ఒక థాట్ ఈజ్ అ అండ్ ఇట్ ఈజ్ సస్టైన్ అండ్ ఇట్ ఈజ్ టేకన్ బ్యాక్ రిజాల్ట్ కానీ నేను అలా కాదు నేను అలా ఉన్నాను అందుకనే నన్ను సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ నేనెవరిని సాక్షి మాత్రం అవన్నీ ఏమవుతున్నాయి సాక్ష్యాలు నేనెవరిని సాక్షి అందుకని ఇక్కడంటారు సర్వసాక్షినం పరమాత్మానం విస్మృత్య చిత్తం దృశ్యాకారం భవతి ఏమవుతుందంటే నేను సాక్షిని చూస్తున్నాను కానీ నేను సాక్షిని అనేది కూడా మరిచింపజేసి అది నన్ను ఆలోచనలోకి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది బయటికి తీసుకెళ్ళిపోతుంటుంది ఇంకా బాహ్యంగా తీసుకెళ్లిపోతుంది లోపల ఆలోచనలతో అలజడే కాదు ఆ ఆలోచనల అలజడి పెరిగి పెరిగి శరీరం అంతా వ్యాపించి కళ్ళు ముక్కు చెవుల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాం దాన్ని పొందడం కోసం బయటికి మనం ఇక్కడ జరిగేది ఇదే కాబట్టి అందుకని ఆయన అంటారు దృశ్యవాదితం చిత్తమాత్మన ఆలోచనలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి నేనుంటేనే ఆలోచన నేను లేకపోతే ఆలోచన లేదు ఇది ఎలా సాధ్యమండి నిద్రలో ఏ ఆలోచన ఉంది స్వామీజీ నిద్రలో ఏమీ లేదండి ఎందుకు లేదు ఆలోచించేవాడు లేడు అక్కడ ఆలోచించేవాడున్నాడనుకోండి అక్కడ కలిబెట్టుకుంటూ కూర్చుంటాడు స్వప్నంలో చూడండి పడుకున్నప్పుడు కళ వస్తుంది కదా అప్పుడు ఆలోచనలు ఉన్నాయి బాంబే అని అదే నీ ఇదని రకరకాల ప్రపంచం ఎందుకుంటే అక్కడ వాడున్నాడు ఇంకా ఆలోచించేవాడు కానీ గాడ నిద్రలోకి వెళ్ళేటప్పటికి అసలు ఏమీ లేదు ఏమీ తెలియలేదు స్వామీజీ ఏమో ముద్దులాగున్నాను హాయిగా ఉన్నాను ఏమీ లేదు ఎందుకు ఆలోచించేవాడు పడిపోయాడు ఇంకా ఆలోచించే ప్రక్రియ పడిపోయింది అక్కడ ఆలోచనలన్నీ డ్రాప్ అయిపోయాయి మరప్పుడు ఏమైందండి మనస్సు అక్కడ మనస్సు ఎలా అయిపోయింది అందుకనే అంటారు మానసంతుకిం మార్గమే కృతే నైవ మానసం మార్గ ఆర్జవా ఆయన ప్రశ్న వేశారు మానసం తుకిం ఇంకేంటి అసలు మనస్ అంటే ఆలోచనలన్నీ మేలుకున్నప్పుడు ఉన్నాయి ఆలోచనలు మేలుకున్నప్పుడు ఉండాలి అంటే ఎవరు ఉండాలి ఆలోచించేవాడు ఉండాలి ఆలోచించేవాడు ఉంటే వాడికి ఆలోచన వస్తే ఆలోచన బయలుదేరుతుంది అంతేనా కాదా ఏముందని నేను ఇలా ఆలోచించలేదండి అంటాడు ఎందుకు ఇంత వాడు ఆలోచించలేదు కాబట్టి కానీ నేను ఇలా ఆలోచించలేదండి అన్నాడే కానీ ఆలోచించేవాడిని నేనే లేనండి అంటాడా వాడుంటాడు వాడికి ఆలోచన రాదు ఆలోచన పడిపోయినంత మాత్రాన్ని వీడు పడిపోవాలని లేదు కానీ వీడు పడిపోతే ఆలోచనలన్నీ కొండ ఉంటే మట్టి ఉంటుంది అందులో అనుమానం లేదు మట్టితో తయారు చేసిన కొండ కొండ ఉందనుకోండి అక్కడ మట్టి ఉండి తీరాలి కానీ కొండ పగిలిపోయినా కూడా మట్టి ఉంటుంది మట్టి ఉంటే కొండ ఉండాలనే నియమం లేదు కొండ ఉంటే మట్టి ఉండాలి అలాగనే ఆలోచన కదలాలంటే ఆలోచించేవాడు ఉండాలి కానీ ఆలోచించేవాడు ఆలోచన లేకుండా కూడా ఉండొచ్చు కదా ఆలోచించేవాడు ఆలోచన లేకుండా ఉండొచ్చు కాబట్టి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఆలోచించేవాడు ఉండాలి వాడు లేకపోతే ఆలోచన రాదు కానీ గుర్తు పెట్టుకోండి ఇంకొకటి ఇంకొక స్టెప్ ఆలోచించేవాడు ఆలోచన లేకుండా కూడా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు మనస్ అంటే ఏంటి మానసం తుకిం మార్గమే నైవ మానసం మార్గ ఇప్పుడు మీకు ఒక సుఖం వచ్చింది లోపల సుఖం అనేది ఏంటి ఒక ఆలోచన మీరు కూర్చుని బా లాపల లాపల మీరు ఆనందంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు దుఃఖం వచ్చింది అదేంటి ఆలోచన బాగా చెప్తాను చూడండి ఇంతకుముందు సుఖాన్ని చూసింది ఎవరు నేనే ఇప్పుడు సుఖం పోయింది దుఃఖం వచ్చింది ఇప్పుడు దుఃఖాన్ని చూసేదెవరు నేనే అంటే ఒక్కటర్థం చేసుకోండి సుఖం వచ్చింది నేను చూశాను అనుభవించాను పోయింది దుఃఖం వచ్చింది అనుభవించాను చూశాను పోయింది అంటే ఏంటి సుఖమూ నాది కాదు దుఃఖమూ కాదు సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి నీకు సుఖ దుఃఖాలకి సంబంధం లేదు అర్థమైందా సుఖం వస్తుంది ఎంజాయ్ చేస్తాం పోతుంది నేను పోయానా నేను అలానే ఉన్నాను మళ్ళీ దుఃఖం వస్తుంది నేను నిజంగా పోయి ఉంటే ఏముంది నిన్న ఎంత బాగుందిందో క్లాసు అని ఈరోజు అండగా ఎందుకు నిన్న క్లాస్ విన్నదెవరు మీరే ఈ రోజు క్లాస్ వింటున్నదెవరు మీరే నిన్న మీరున్నారు ఈ రోజు మీరున్నారు కానీ నిన్న పోయింది ఈరోజు వచ్చింది కానీ మీరు పోయారా మనం ఉన్నాం కనుక నిన్న అనేది గడిచిపోయింది ఈ రోజు అనేది గడుస్తూ ఉంది ఇది పోతుంది మళ్ళీ రేపనేది వచ్చేస్తుంది కాబట్టి ఇవి మారుతూ ఉంటావు లోపల సుఖము దుఃఖము భయము ఆవేశము ఉత్కంఠత ఆలోచనలు కదులుతూ ఉంటాయి కానీ నేను మటుకు వీటికి సంబంధం లేదు కానీ నేనేమైపోతున్నాను తెలుసండి అర్థం లేకుండా వాటిలో దూరిపోయి సుఖంగా ఉన్నానండి నిన్న ఈ రోజేంటో చాలా దుఃఖంలో ఉన్నానండి కానీ మహర్షి ఏమంటారంటే సుఖము దుఃఖము ఒక ఆలోచనలు కదా నువ్వు కదా నువ్వు వేరుగా ఉండి వాటిని చూస్తే సుఖం వచ్చినా అలా ఉంటావు దుఃఖం వచ్చినా అలా ఉంటావు సాక్షి మాత్రుడవై ఉంటావు అందుకనే కృష్ణుడు ఆ స్థాయిలో నుంచే సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభవు ఒకసారి వ్యాపారంలో బాగా లాభం వచ్చింది నేను ఎంజాయ్ చేశాను ఇప్పుడు నష్టం వచ్చింది నేను చూస్తున్నాను అందుకనే ఆ సాక్షి మాత్రంగా ఉంటే వాడిని లాభము వాడు ఫుట్బాల్ పొంగడు నష్టము కుంగిపోడు ఎందుకని లాభం కాని నష్టం కాని అవి జరిగే సంఘటనలు మాత్రమే జరిగే సందర్భం మాత్రమే కదిలిపోయే ఆలోచనలు మాత్రమే నేను దాంతో ఐ ఆమ్ నాట్ వేట్ ఇప్పుడు కుక్క తోక ఊపుతుంది చాలా అందంగా ఉంటుంది పోక కుక్కను ఊపింది అనుకోండి ఎలా ఉంటుంది అలాగనే నేను సుఖదుఖాల్ని చూడొచ్చు కానీ సుఖదుఖాలను అందుకను ఊపడం మొదలెట్టాయనుకోండి ఏమైపోతాను చెప్పి తిరుగుతాం మనం రోడ్ల మీద అలాగని నేను సుఖదు సాక్షి మాత్రంగా ఉండి పంపిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం కదులుతూ ఉంటుంది యాక్సెప్ట్ చేయండి కానీ నేను సుఖీ అయిపోకూడదు నేను దుఃఖి అయిపోకూడదు అక్కడ జరిగే పొరపాటు ఎందుకని నేను దానికంటే విలక్షణుణ్ణి గుర్తించకపోవడం వల్ల ఈ సమస్యలు ఇందులో పెనవేసుకుని లోపల కదిలిపోతున్నాం బయట ఒక వ్యక్తి చచ్చిపోయారు నా భార్య అని నేను అనుకున్నాను లేదు నా భర్త అని అనుకున్నాను నా భర్త అనుకోవడం ఒక ఆలోచన ఆ ఆలోచనతో ఆ వ్యక్తి మీద ఆరోపించి అతను నా భర్త అనుకుని రిలేట్ అయ్యాను ఇప్పుడు అక్కడ పోయాడు అనుకోండి నేనేం చేయాలి లోపల ఆలోచనతో ఓహో నా భర్త పోయాడు బస్ ఫినిష్ యాక్సెప్ట్ చేయాలి ఆ తాత్కాలికంగా ఓకే ఆ లోపల న్యాచురల్ గా వచ్చేటువంటి దుఃఖం ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ దుఃఖం ఉంటుందంటే అట్రిబ్యూటెడ్ దుఃఖం అదే సమస్య సుఖం న్యాచురల్ గా ఉంటుంది అని యాక్సెప్ట్ చేయొచ్చు అట్రిబ్యూటే అబ్బా అనుకుంటుంటారు చూసారు ఇదంతా అట్రిబ్యూషన్ అనమాట న్యాచురల్ సుఖం న్యాచురల్ దుఃఖం అది ఉంటుంది దానివల్ల ఇబ్బంది లేదు వీడు అట్రిబ్యూట్ చేసేసుకుంటాడు అబ్బా ఇదే సమస్య ఈ అట్రిబ్యూషనే సమస్య నాచురాలిటీ హ్యాస్ నో ప్రాబ్లం అట్రిబ్యూషన్స్ has ప్రాబ్లం యూఆర్ అట్రిబ్యూటింగ్ అంటే అట్రిబ్యూట్ చేస్తున్నామంటేనే సమస్య అంటే లేనిది ఎక్కువ లాగ తీసుకుంటూ పోతున్నాం సాగ తీసుకుంటూ పోతున్నాం ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అను ఒకసారి ఆలోచించూడండి ఏదైనా బయట భారీ పోయింది దుఃఖం న్యాచురల్ గా దుఃఖం వస్తుంది ఎస్ యాక్సెప్ట్ చేస్తాం ఎస్ ఇంకే క్షణం నుంచి ఆ ఫిజికల్ బాడీ నాతో ఉండదు ఫిజికల్ గా ఐ కె నాట్ సీ హెర్ బట్ మెంటలీ నాలో ఆలోచన ఉంటుంది నా భార్య అనే ఆలోచన అసలు బయట భార్య ఉంది లోపల అసలు భార్య అనే ఆలోచన లేదనుకోండి నువ్వెవరు నువ్వెవరు అని అంటా కదా బయట భార్య చచ్చిపోయింది లోపల ఆలోచన ఉందనుకోండి నా భార్య అండి పాపం అలా చేసి పెట్టేదండి నేనంటే ఎంతలా చూసుకునేది ఏది కరెక్ట్ అంటారు లోపలదే బయటికే రెండు లోపలికి రండి ఇంకా లోపలికి అయితే ఇంకా కరెక్ట్ ఏంటో చూపిస్తాను మీరు మనం బయటే తగలకపోయి ఇదే కరెక్ట్ అని కూర్చుంటే మనం ఏం చేయలేము అలా వేలాడుతూ ఉంటాం గుడ్ల గోపులాగా లోపలికి రండి లోపల అది కరెక్ట్ అన్నారు ఇంకా దీనికంటే పెద్ద కరెక్ట్ ఒకటి ఉంది ఏంటది ఆయన ఒక్కసారి అసలు కరెక్ట్ ఏంటో దాన్ని తగిలితే మనిషికి అలా చిన్నది అలా తగిలిస్తే ఇంకా మనిషి తేలిగైపోతాడు అదేం తెలుసండి వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్య ఆయన ఈ శ్లోకం అంటున్నారు బయటది కరెక్ట్ కాదన్నావు కదా లోపల అనుకున్నది కరెక్ట్ అంటున్నావు కదా ఎందుకుని బయట భార్య పోయినా భార్యతో బ్రతకొచ్చు నేను లోపల ఆలోచనతో ఇప్పుడు కృష్ణుడు లేడు ఉన్నాడు ఎక్కడ పోయాడు ఆయన అవతారం అయిపోయింది కానీ మనం ఎవరితో కృష్ణుడితో బ్రతుకుతున్నాం ఎలాగా లోపల రాముడు లేడు అయిపోయింది కృతయుగం అయిపోయింది రాముడు రామాయణం అయిపోయింది రాముడు దేహం వదిలేశాడు కానీ ఇప్పుడు రాముడితో బ్రతుకుతున్నామా లేదా ఇంకా రాముడు మనకున్నాడు ఎలాగా ఆలోచనలు భర్త పోతాడు కానీ భర్తతో బ్రతకొచ్చు భార్య పోతుంది భార్యతో బ్రతకొచ్చు గుర్తుపెట్టుకోండి కాబట్టి బయట ఉందా లేదా పక్కన పెట్టేయండి లోపల ఉంటేనే వ్యవహారం లోపం లేదనుకోండి ఏదైనా తెలిస్తే అదే నా ప్రపంచం నాకు తెలియకపోతే ఏదన్నా నా ప్రపంచం కాదు నాకు తెలిసిందే నాకు ప్రపంచం నాకు తెలియనిది దాని ఉనికి లేదు నాలో అవునా కాబట్టి నాకు తెలియడం అంటే ఏంటి తెలివి ఆ తెలివి జ్ఞానం నాకు తెలియడం అంటే ఏంటి జ్ఞానం ఆ జ్ఞానం ఎవరికి ఉంటుంది వస్తువుకుంటుందా వ్యక్తికి ఉంటుందా చెప్పండి వస్తువుకుండదు వ్యక్తికే ఉంటుంది జ్ఞానం తెలివి వ్యక్తికే ఉంటుంది నేను తెలివి అని దాన్ని పెడతానా ఎందుకు హృదయాన్ని కోసుకొచ్చాను ఎందుకు ఇలాగే ఊరికి వాడిపోతున్నాం అని డబ్బు తెడతామా ఎవరికి నాకు ఓహో కోసుకొచ్చాను ఇన్ని గంటలైతే వాడిపోతుందని గుర్తించేది ఎవరు నేను కాబట్టి తెలివి వ్యక్తికే కానీ వస్తు కాదు వస్తు జడం అలాగని లోపల ఆలోచనలు కూడా జడాలే కానీ ఆలోచనలన్నిటినీ గుర్తుంచుకునేది ఈ ఆలోచనలను మళ్ళీ చింతించేది ఈ ఆలోచనలు మళ్ళీ తిరిగి తెచ్చుకునేది ఇవన్నీ చేసేదెవరు నేను వ్యక్తి కాబట్టి వ్యక్తి లోపల ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి లోపల ఎప్పుడైనా చూశారా ఆ తెలియగల ఎప్పుడైనా లోపల చూశారా మీరు అంటే జ్ఞానాన్ని కానీ अज्ञाना का गुर्चाले मुझे नाक आक उ ज्ञान उबटे मेन ज्ञाने नाक आवरोम इंतवर चयु महर्षि आगे अल्तना मन लगेदेन आलोचन कदलू उपम इंक रूपम ఒక రూపం ఇలా ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వృత్తయ సర్వే వృత్తయటు అహం వృత్తిం ఆశ్రిత నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయి అనేది కరెక్టా ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అనేది కరెక్టా మీరు దేన్నైనా మర్చిపోవచ్చు దేన్నైనా గుర్తించుకోవచ్చు కానీ నేను అని మీరు ఎవరైతే అంటున్నారో లోపల ఆ నేను అనేవాడు నేను అనేదాన్ని మర్చిపోయిన సంఘటన ఏమైందా నన్ను నేను మర్చిపోవడం అనేది లోకల్లో జరగదు ఒక్కసారి నన్ను నేను గుర్తు తెచ్చుకుని అప్పుడు మీతో మాట్లాడతానండి ఎవరైనా అంటావా ఎవరు అంటే ఈ లోకల్లో బాగా మనం లోపలికి ఒక్కసారి ఆలోచిస్తే భగవంతుడు ఒక ఆలోచన కాబట్టి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం కొంతసేపు ఆ దైవంతో రిలేట్ అవుతాం लपल चूँ कृष्णुडे कृष्णु ने अला आलोचन आज रिटि पूछे मधास्था निवेशोभनार्थेय पुनरागमनाय च यज्ञ यज्ञमय जेवाह ता धर्माण प्रथमा मंत्री स्तंभ उद्वास आवाहन एपड़ा चवर उपचारमें उद्वास షోడశ ఉపచారాల్లో మొట్టమొదటి ఉపచారం ఏంటి ఆవాహయామి అంటే ఆవాహనం చేస్తున్నాము వెల్కమింగ్ ఆవాహనం ఎందుకు చేస్తున్నావు అక్కడ ఉంటే చేస్తావా ఉంటే ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి ప్రతి ఒక్కళ్ళు సామూజీ కూర్చోండి అక్కడే కూర్చోను అంటారా కూర్చుని విన్నాను కాబట్టి ఆవాహన ఎప్పుడు చేస్తున్నాం షోడశ ఉపచారం తెలుసు కదా ధ్యాయామి आवाहयामी अटुना अंत लेनमे कम एंतक देवड़े ना इतना ले आवाहन जैसम समर्पयामी आयन को आसनम पाद्यम समर्पयामी आयन की नी का कर्घ्य आलोचे बमला देव वीडीचो देवण्ण् ఒకవేళ దేవుడు లేకపోతే ఇంక వీరున్నట్ట చెప్పండి కానీ అన్నీ చెయ్యాలి దట్ ఈస్ కాల్డ్ కర్మ దట్ ఈజ్ కాల్డ్ పూజ దానికి ఆ వాల్యూ ఉంది అది ఆట అయినప్పటికీ కూడా ఆ ఆటలో కొంత భాగం ఉంది ఎలాంటి భావం ఆవాహయామి అన్నప్పుడు భగవంతుడు లేదు ఆవాహయామి అని అక్కడ ఏం చేస్తున్నా విగ్రహానికి ఒక పుష్పం పెడుతున్నాం ఆసనం సమర్పయామే అని ఒక పుష్పం పెడుతున్నాం పాదయోహ పాద్యం సమర్పయామని పుష్పాని నెలల నుంచి అలా చల్లుతున్నాం హస్తయోహ అర్గ్యం సమర్పయామే చల్లుతున్నాం అన్ని చేస్తున్నాం ఆ తర్వాత అభిషేకం చేశాం ఆ తర్వాత అలంకరణ చేశాం ఆభరణాలు ధరింపజేశాం బొట్టు పెట్టాం అర్చన చేస్తున్నాం ధూపం దీపం నైవేద్యం నీరాజనం మంత్రపుష్పం నమస్కారం ఆత్మ సమర్పణ ఆత్మ నివేదన అన్ని చేసిన తర్వాత ఉద్వాసన అంటే యథాస్థానం పంపించారు షోడశోపచారం అప్పుడే పూర్తి అవుతుంది ఆవాహన చేసి కూర్చోబెట్టడంటే మళ్ళీ పాపం అది ఉంచకూడదు అయిపోవాలి ఉద్వాసన అంటే షోడశ ఉపచారాల్లో ఫస్ట్ది ఆవాహన చిట్టచేరది నేను కూడా పుట్టాను అనంటే మొట్టమొదట జన్మించాను అంటే ఉపాధితో ఈ భూమి మీదకి వచ్చాను చిట్టచేవరిదేంటి అది అందుకనే మనకు షోడశ సంస్కారాలనున్నాయి మనకు విన్నారం మొట్టమొదటి గర్భాధానము ఆఖరిది అంత్యేష్టి అంటే చనిపోయేటప్పుడు చేసేది మొట్టమొదటి సంస్కారం ఏంటి గర్భాధానము అంటే గర్భంలో ఆ తండ్రి తన యొక్క ప్రవేశపెట్టడం మొట్టమొదటి చిట్ట చివరిదేంటి అక్కడి నుంచి పెరిగి పెద్దయి లోపల దేహం పొంది బయటకు వచ్చి రకరకాలుగా ఎదిగి అవి చేసి పెళ్లి చేసుకుని వివాహము భార్యా భర్త పిల్లలు వాళ్ళ వివాహం బాధ్యతలు కర్తవ్యాలు బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ ఎదుగుతాయి ఆఖరి మజిలీలో ఆఖరి పాయింట్ ఏంటి అంత్యేష్టి అంటే చిట్ట చివరిగా వీడికి చేసే క్రియ అక్కడ గర్భాధానము ఇక్కడ అంత్యేష్టి అక్కడ ఆవాహన ఉద్వాసన తేడా ఏం లేదు దేవుడికి ఏం చేస్తున్నామో జీవుడికి అదే చేస్తున్నాం కారణం దేవుడు జీవుడు వేరు కాదు కాబట్టి ఒకటే చేస్తున్నాం ఆయనకి షోడస ఉపచారాలు మనకు షోడస సంస్కారాలు ఆయనకి సంస్కారం అక్కర్లేదు మనకు కావాలి సంస్కారం ఎందుకని ఆయన మార్పు చెందక్కర్లేదు ఆయన పవిత్రమై ఉన్నాడు మనం పవిత్రులమై మార్పు చెంది ఆ పరమాత్మ ందాలి అందుకని సంస్క్రియతే అనే సంస్కారాహ మనకు సంస్కారాలు కావాలి వాడికి అక్కర్లేదు కాబట్టి ఒక్కసారి మన ఋషుల యొక్క క్లీన్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ఒక్కసారి మనం అంతర్ముఖమైతే ఏ వృత్తులైతే ఒక కృష్ణుణ్ణి నేను ఈరోజు అవాహన చేశాను అర్చన చేస్తున్నాను నాకు ఇష్టమైనటువంటి దైవాన్ని మళ్లీ ఏమవుతుంది కొంతసేపటికి ఆ వృత్తి అర్చన ఉద్వాసం అయిపోతే పడిపోతుంది మళ్లీ ఆకలే బయటికి రాగానే బట్టలు మార్చుకుని ప్యాంటు షర్ట్ అది వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ దాని మీద ఆలోచన ఇప్పుడు టిఫిన్ కూడా చేసిన తర్వాత ఓకే నేను వెళ్ళొస్తానని చెప్పి చెప్పి సూట్ కేసేవి పట్టుకుని ఆఫీస్కి వెళ్లారనుకోండి అక్కడ ఆఫీస్లో ఆలోచన వృత్తులు అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఆకలేనప్పుడు భోజనం అన్ని తయారు చేసి పెట్టుకుంటే భోజనం ఆ అంటే ఉదయం లేచింది మొదలు మనిషి పడుకునేదాకా ఏం జరుగుతుంది అంటే ఆలోచనలు అంటే ఒక ఐడియా ఈ లోకంతో మనల్ని కనెక్ట్ చేస్తుంది ఐడియా అంటే ఒక ఆలోచన ఒక వృత్తి జస్ట్ ఒక సింపుల్ థాట్ ఈజ్ ది కనెక్షన్ ఫర్ మీ అండ్ ది క్రియేషన్ ఒక ఆలోచన మనల్ని కలుపుతుంది ఇప్పుడు నన్ను మీరు ఎక్కడైనా చూశారనుకోండి మీరు మిమ్మల్ని గుర్తించారనుకోండి మీరు నన్ను గుర్తించారనుకోండి గుర్తింపు ఎక్కడ అవుతుంది చెప్పండి ఎక్కడ గుర్తిస్తాం కళ్ళతో చూస్తాం కానీ గుర్తించేది ఎక్కడ గుర్తించి स्वामीजी अल मनिदरनी कल आचना असल आलोचन लेक बकृति की लाख कनिपे अलापल भर्त आने आलोचन लेक बूर्चना ना कनक्षन लेप भार्य आचन लेक बयट भार्युना कनिपी अर्थम हो లేదు లోపల నా కొడుకు అనేటువంటి ఆలోచన లేకపోతే బయట కొడుకున్న కనెక్షన్ తెగిపోయింది కనెక్టివిటీ లేడు కాబట్టి ప్రకృతిని నన్ను కనెక్ట్ చేసించేదేంటి ఆలోచన అందుకని అమ్మవారికి పేరు భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమ భావన మాత్రం చేత ఆవిడ సర్వే చేస్తూ అసలు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాము అనంటే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 సంబంధమే లేదు అందుకనే ఆ భావనలు అలాగా పుడుతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా మేల్కున్నది మొదలు రాత్రి పడుకునేదాకా లోపల ఆ భావనలు అలాగా చెలరేగుతూ ఉంటాయి చెలరేగుతూ ఉంటాయి ఆలోచనలు కానీ ఇక్కడ మహర్షి చాలా అద్భుతంగా ఇంకొక అడుగు మనని ముందుకు నెడుతున్నారు ఈ భావనలే నన్ను ఈ ప్రపంచాన్ని కలుపుతుంది కానీ ఈ భావనలన్నీ కూడా ఎవరు ఉంటే ఈ భావనలు వస్తున్నాయి ఎవరో ఒకలని ఆశ్రయించే ఈ భావనలు రావాలి లేదా ఒకటి సోర్స్ ఉండాలి సోర్స్ లేకుండా ఈ భావనలు వాటంపటం రావు కదా సోర్స్ లేకుండా రాదు ఇప్పుడు మీరు నన్ను చూశారనుకోండి బాగా చూడండి మీరు నన్ను చూసినప్పుడు ఏదైనా జరిగింది లోపల అది ఏం జరిగిందో మీకు నేను ప్రాక్టికల్ గా చెప్తాను ప్రాక్టికల్గా కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటారంటే సర్వే అహం వృత్తి ఆశ్రిత వృత్తయో మన విద్యహం మనహ అసలు మనస్సంటే ఏంటనంటే ఈ ఆలోచనలేనయ్యా మనస్సంటే